కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఎనిమిదో చాప్టర్లో నేనెరిగిన గాయని గాయకులు మొదటి భాగం మా కాకినాడ మా ఊళ్ళోని సరస్వతి గానసభ ఆంధ్రలో ప్రప్రథమంగా స్థాపించిన గానసభల్లో ఒకటి ఆ రోజుల్లో అనగా ఎనభై సంవత్సరాల క్రిందట కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు ఉండే ఉత్తర దక్షిణ దేశపు కళాకారులందరూ కాకినాడకు విచ్చేసి సరస్వతి గానసభలో వారి వారి పాండిత్య ప్రదర్శనలిచ్చేవారు అప్పటి రోజుల్లో ఆ సభలో కచేరీ చేయడం అనేది ప్రతిష్టాత్మకమైన పెద్ద గౌరవంగా భావించేవారు ప్రసిద్ధికెక్కిన గాయనీ గాయకుల్నీ కళాకారుల్ని వినే చూసే అదృష్టం నాకు చిన్నతనంలోనే లభించింది సంగమేశ్వర శాస్త్రిగారి వీణ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వేమనదొరగారి వైలిన్ ఆదిభట్ల నారాయణదాసుగారి హరికథ ధనమ్మాళ్ వీణ బెంగుళూరు నాగరత్నమ్మ వీణ బాలసరస్వతి బాలచంద్రుల భరతనాట్యం పాలఘాటు కొచ్చమ్మాళ్ మహారాజపురం విశ్వనాథనాయర్ అరయ్యకుడి రామానుజయంగారు చిత్తూరు సుబ్రమణ్య పిల్లె ముసిరిసుబ్రహ్మణ్యయ్యర్ జిఎన్ బాలసుబ్రమణ్యం బి బీరాజయ్యంగారు మైసూరు మహేంద్రప్ప హోనప్ప భాగవతార్ డీకే పట్టమ్మాళ్ లలితాంగి ఎన్సీ వసంతకోకిలం ఎంఎస్సుబ్బలక్ష్మి మహాలింగం ఫ్లూట్ నారాయణయ్యంగారి గోటు వాయిద్యం దరసామి అయ్యంగ్ వీణ వినే అదృష్టం నాకు కలిగింది దక్షిణాది గాయకులే కాక ప్రసిద్ధికెక్కిన హిందూస్థానీ సంగీత విద్వాంసులు కూడా మా ఊరికొచ్చేవారు వారిలో కొన్ని పేర్లు మాత్రమే జ్ఞాపకమున్నాయి గంగూబాయి హంగల్ కాశీబాయ్ బాలగంధర్వ నారాయణరావ్ వ్యాస్ మనహర్ బర్వే మొదలైనవారు అల్నాడు నే విన్న గాయనీ గాయకుల్ని గురించి జ్ఞాపకమున్న విషయాలు క్లుప్తంగా చెప్తాను సంగమేశ్వర శాస్త్రిగారు ఈయన వీణ వాయించేవారు మామయ్య కృష్ణశాస్త్రి ఉండే పిఠాపురం ఈ శాస్త్రిగారి నివాసంకూడాను వీరి నీ గురించి కథలు చెప్పుకున్నవే ఎక్కువగా విన్నాను కచేరీలకంటేకూడా ఆ రోజుల్లో అమాయకత్వమో అంబిషన్ లేకపోవడమో పేరు ప్రతిష్ఠల కోసం తాపత్రయపడకపోవడమో తెలియదు కాని వీరికున్న పాండిత్యానికి ప్రతిభకి క్రియేటివిటీకి సరిపడినంత పేరు వచ్చినట్లు లేదు వీరి కుమారుడు తండ్రి వద్ద విద్య పూర్తిగా నేర్వకపోయినా అద్భుతంగా వాయించేవాడట తాను వాయిస్తున్నట్టు పరిగెత్తుకు వచ్చాను అని ఎవరైనా సరిపోతే వాడు పవమానా సుతుడు పట్టాడు అనేవాడట అంటే జీవితానికి మంగళం పాడాడని అతని అభిప్రాయమై ఉంటుంది ఇవి వీరి కుటుంబాన్ని గురించి నేను విన్న విషయాలు నాకు జ్ఞాపకమున్న మొదటి కచేరీ నా ఐదవ ఏట విన్నా సంగమేశ్వర శాస్త్రిగారి వీణావాయిద్యం ఇది ఎనభై ఏళ్ల క్రిందటి మాట అప్పటి రోజుల్లో సరస్వతి గానసభ వారి కచేరీలు కొన్నాళ్లు ఆంధ్ర సేవాసంఘం నాటక కంపెనీ వారి జరిగేవి తరువాత అన్నదానం సమాజం హాల్లోకి మార్చారు సంగమేశ్వర శాస్త్రిగారి వీణావాద్యం ఆంధ్ర సేవాసంఘంలో జరిగింది ఆ రోజుల్లో మైక్స్ కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు అందరూ చాపలమీద కూర్చునే వినేవారు శాస్త్రిగారు వీణను సర్వసాధారణంగా అందరూ వాయించే విధానంలో వాయించేవారు కాదు సరస్వతీదేవి ఫోజులో కూడా కాదు బాసినిపెట్టా పెట్టుకుని కూర్చొని వీణ తలను ఒడిలో పెట్టుకుని వీణను నిటారుగా నిలబెట్టి వాయించేవారు నా ఆశ్చర్యానికి మేరలేదు అలా వాయించడం చూడడం అదే మొదటిసారి సంగమేశ్వర శాస్త్రిగారి కచేరీ పూర్తిగా ఆయనకెదురుగా ఐదు గజాల దూరంలో ఆంధ్ర సేవా సంఘం స్థాపకుల్లో ఒకరు పేరెక్కిన నటులు మా నాన్నగారి మిత్రులు కృష్ణమాచారి గారి ఒళ్ళో కూర్చుని విన్నాను ఈయన ప్రఖ్యాత ప్లేబాక్ సింగర్ బి శ్రీనివాస్ మేనమామ మా నాన్నగారు వ్రాసిన అనార్కలి నాటకంలో అక్బర్ పాత్ర ధరించేవారు సంగమేశ్వర శాస్త్రిగారి కచేరీ పూర్తయ్యాక మా నాన్నగారు నన్ను తీసుకువెళ్ళి ఆయన కాళ్లకు నమస్కారం పెట్టించారు ఆయన మాట్లాడకుండా చేతులతో దీవించారు నేనే శాస్త్రిగారిని అడిగాను మీరు ఒక్క వీణే వాయించారు కదా ఎన్నో వీణలు వాయించినట్లు నాదం ఎలా వచ్చింది అన్నాను కృష్ణమాచారి గారు మనం పెద్దవాళ్లం చెప్పలేని మాట మీ అమ్మాయి ఎంత బాగా విన్నారా అన్నారు మా నాన్నగారితో అలనాడు త్యాగరాజంతటివాడు వెస్ట్రన్ మ్యూజిక్ వల్ల ప్రభావితుడై సమరయిక సూర రఘువంశ సుధాంభుది చంద్రమా లాంటి కీర్తనలు వ్రాసాడని మొదటి ప్రపంచ యుద్ధం నాటివాడైన సంగమేశ్వర శాస్త్రిగారిమీద కూడా బ్రిటీష్ ఇండియాలోని పాశ్చాత్య సంగీత ప్రభావం పడి సింఫనీలాగా వాయించారేమో ఇది నేను విన్న మొదటి కచేరి మనస్సుకు హత్తుకుపోయిన మొదటి అనుభవం తరువాత వేమనదొరగారు సంగమేశ్వర శాస్త్రిగారి వీణ విన్నాక తర్వాత విన్నది మరో విద్వాంసులు వేమనదొరగారి వయలిన్ అదికూడా ఏ సభలోనూ కాదు వారింట్లోనే పిఠాపురంలో పిఠాపురం గొప్ప గొప్ప కళాకారులకి పుట్టినిల్లు వేమనదొరగారు వెలమదొరలు పండుతములపాకు రంగులో బక్కగా పీలగా ఉండేవారు సంగమేశ్వర శాస్త్రిగారిలాగే వీరు ఒక జీనియస్ వీరి వయోలిన్ వాద్యం కొత్త రకంగా వినపడేది చెప్పలేని మధురనాదం అది వయోలినా మరేదైనా కొత్త వాద్యమా అనిపించేది అయితే ఈయన వయోలిన్ వాయిస్తుంటే విన్నవారు బహుకొద్దిమంది మాత్రమే అది కూడా ఆయన కనపడకుండా దొంగచాటుగా విన్నవారే వర్ణం మొదలు రాగం తానం పల్లవి మంగళం వరకు పూర్తి కచేరీ హాయిగా ఆ వాయిద్యంలో లీనమే ఎక్సీస్ వెళ్ళి అనుభవిస్తూ ఆనందిస్తూ ఒక్కరూ తమ గదిలో కూర్చొని వాయించుకునేవారట విన్నవారిలో చాలామంది అటువంటి కచేరీలే విన్నారు కర్మంజాలక ఎవరైనా ఆయన కంటబడ్డారో కంగారుపడి చేతులు వణికి వాయించలేకపోయేవారని చెప్పుకుంటారు వేమన దొరగారిల్లు మామయ్య కృష్ణశాస్త్రి ఇంటికి ఫర్లాంగు దూరంలో ఉండేది మా నాన్నగారు ఈనా కలిసి చిన్నప్పుడు చదువుకున్నట్టారు నన్ను వేమన దొరగారింటికి తీసుకెళ్లారు నా పాట వారికి వినిపించడానికి ఆయన మూడ్లు ఉంటే ఒక కీర్తన నాకు నేర్పించడానికి వారిల్లు సమీపిస్తుంటే అతి మధురమైన నాదంతో ఎవరని నిర్ణయించేదిరా కీర్తనలో శివుడవో మాధవుడవో తారస్థాయిలో థ్రిల్లింగ్ గా వినబడుతుంది అప్పటికే ఇంటి ముందు రోడ్డు మీద గుమిగూడి నిలబడి వింటున్న జనం ఆహా ఓహో అంటూ వింటున్నారు నాన్నగారు అన్నయ్య నేను కొంచెంసేపు బయట నిలబడి విని లోపలికి వెళ్ళాం మమ్మల్ని చూసి చూడటంతో వయోలిని కింద పెట్టేసి రా నరసింహారావు అన్నారు మా నాన్నగారు అయ్యో ఆపకండి వాయించండి మీ వాయిద్యం వినిపించాలనే మా అమ్మాయిని తీసుకుని వచ్చాను అన్నారు దొరగారు నాయనా వాయిద్యం మానేసి చాలా రోజులైందయ్యా ఇప్పుడు ఊరికే శృతులు వింటున్నాను అన్నారు ఎందరో సభలవాళ్ళూ హేమహేమీలు ఈని తీసుకెళ్లి కచేరీ చేయించాలని ప్రయత్నించి సాధ్యం కాక విరమించుకున్నారు డెబ్భై ఐదేళ్ల కిందట రోడ్డు మీద నిలబడి విన్న శివుడవో మాధవుడవో ఎన్నాళ్ళో నా చెవుల్లో వినపడుతున్నట్టే ఉండేది ఇది మరిచిపోలేని సంఘటన మరిచిపోలేని మధుర సంగీతం కూడా యహుడిమెన్హిన్ క్రైస్లర్లకి తీసిపోని వాయిద్యం వేమన దొరగారిది వెలమ దొర వేమన దొర వయలిన్ దొర ఎ పర్సన్ అండ్ ఎ గ్రేట్ వయలనిస్ట్ తరువాత ఆదిభట్ల నారాయణదాసు గారు వీరు హరికథ విద్వాంసులు వీరిని హరికథాపితామహుడు అంటారు నా చిన్నతనంలో చూసిన విన్న ఈయన హరికథ మరపురానిది ఈయన హరికథతో సంగీతం నాట్యం నాటకం మిళితమై ఉండేవి దాసుగారు స్థూలకాయుడైనా మంచి స్ఫురద్రుపి భావాన్ని వ్యక్తీకరించే పెద్ద కళ్ళు ముఖము పొడుగుజుట్టూ బొజ్జ చేతికి సింహతలాటాలు కాలికి గండపెండేరంతో కారంగు జరీ పట్టుపంచెతో పసుపురంగు పట్టుకండువాతో నడుంబిగించి కాళ్లకు గజ్జెలతో నారాయణదాసుగారు వేదిక మీదికి రాగానే వాతావరణమే మారిపోయి మరో లోకంలో ఉన్నట్టుండేది అప్పటికే యాభై ఏళ్లు పై వయసులో ఉన్నాయన మంచి నడువయసులో ఉన్న యువకుడికిలాగా ఎగురుతూ గెంతుతూ ఆడుతూ పాడుతూ చెప్పిన రుక్మిణీ కళ్యాణం హరికద ఇంకా నా కళ్లల్లో కట్టినట్లుంది నారాయణదాస్ గారు విజయనగరం మహారాజు ఆనంద గజపతి ఆస్థాన విద్వాంసులు బహుభాషాగా మాట్లాడేవారు చెప్పేవారు నారాయణదాసుగారిది గంభీరమైన శరీరం శారీరం కూడాను వీరు గొప్ప గాయకులు గొప్ప నటులు గొప్ప నాట్యప్రవీణులు కూడాను రుక్మిణి కళ్యాణం హరికథ చెప్తూ రుక్మిణి ఎంత సొగసుగా అందంగా సుందరంగా మనోహరంగా నడిచిందో వయ్యారం వలకపోస్తూ ఆడవాళ్లకంటే వయ్యారంగా నడిచి చూపించేవారు వీరు మంచి లయబ్రహ్మ జతులు గతులు అభినయంతో కూడుకున్న ఈనా హరికథ సాటి లేనిది ఆ తరువాతి వారు సొంఠి త్యాగరాజు శిష్యులు శుంఠిరమణయ్య గారి మునిమనవలు వీరు వీరు కచేరీలు చేసినట్లు లేదు ఎక్కువగా సంగీతోపాధ్యాయుడిగానే జీవితం గడిపారు వీరివద్దనున్న పురాతన త్యాగరాయ కీర్తన్ల స్టాక్ మరే గాయకుల వద్ద లేదు పరంపరగా అవి లచ్చయ్య గారి కుమార్లు సొంఠి సీతారామయ్య గారికి సంక్రమించాయి లచ్చయ్య గారు నా మొదటి సంగీతగురువులు కర్ణాటక సంగీతానికి పునాది వేసినవారు నా అక్షరాభ్యాసం రోజునే సంగీతం నేర్పడం ప్రారంభించారు అప్పటికే వీరు వయో వృద్ధులు నాకు నేర్పించడం ఇష్టం కాని వారికి ఓపిక ఉండేది కాదు నల్లమందు వేసుకుని నేర్పించేవారు నేర్పుతూ నేర్పుతూ మధ్యలో నిద్రపోయేవారు లచ్చయ్య గారి వద్ద నేర్చుకున్న సంగీతం కొద్దికాలమే వారి కుమార్లు సీతారామయ్య గారి వద్ద మరికొంతకాలం నేర్చుకున్నాను సొంటి లచ్చయ్యగారి గురించి రాసేటప్పుడు ఒక విశేషం రాయాలి నాకు ఐదో ఏట అక్షరాభ్యాసం అనగానే సంగీతం నేర్పించడం కోసం మా మేనత్త హార్మోనియం తీసుకొచ్చి నా ముందు పెట్టారు శృతి కోసం మా నాన్నగారు నాచేత గురుసత్కారం చేయించి కాళ్లకు నమస్కారం పెట్టించారు లచ్చయ్య గారు సరస్వతీ నమస్తూభ్యం వరదే కామరూపిణి అలా నాచేత అనిపించి హార్మోనియం శృతితో సరిగమలు నేర్పించారు ఒక్కసారి మాస్టరు మీరు హార్మోనియం తోయండి నేను వాయిస్తాను అన్నా పెద్దలు గురువుగారినలా అడగకూడదు అని కూడా అనిపించలేదు హార్మోనియం వాయించాలన్న ఆసక్తిలో ఐదేళ్ల చిన్న పిల్లనైన నా మాటలకి ముద్దొచ్చి లచ్చయ్య గారు సరే వాయించు అన్నారు హార్మోనియం తోస్తూ మా నాన్నగారు వేసే నాటకాల్లోని నారద పాత్రధారిపాడే మురారి దానవే విరామకేశవ అనే పాటను నా గురువుగారు లచ్చయ్య గారు హార్మోనియం తోస్తుంటే ఒకటి కాదు రెండు చేతులతోటి అవలీలుగా వాయించాను లచ్చయ్య గారు ఆశ్చర్యపడి నరసింహరావు నీ కూతురికి సరస్వతి కటాక్షం ఉందయ్యా లేకపోతే ఐదేళ్ల పిల్లేమిటి ఎప్పుడూ ముట్టుకోని హార్మోనియం మీద ఇలాగ పాట వాయించడమేమిటి ఎవరికైనా సాధ్యమవుతుందా చెప్పు ఈ పిల్లకి స్వరజ్ఞానం పుట్టుకతో వచ్చింది నేను చెప్తున్నాను విను ఈ అమ్మాయికి గొప్ప భవిష్యత్తు ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీతం మాన్పించకు అన్నారు అవి మొదటి గురువు ఆశీర్వచనాలు ఇవి ప్రథమంలోనే లభించడం నా అదృష్టం తరువాత సుంఠి సీతారామయ్య గారు వీరు సొంఠి లచ్చయ్య గారి కుమార్లు లచ్చయ్య గారు మన్నించాక వీరి వద్ద కొంతకాలం సంగీత శిక్షణ పొందాను ఈయన చాలా పురాతన కీర్తనలు ఎన్నో నేర్పించారు వీరిగాత్రమంత మార్ధవంగా లేకపోయినా సంగీత శాస్త్రం బాగా తెలుసున్నవారు వాగ్గేయకారులు అనేకమైన కీర్తనలు కూడా స్వయంగా రచించి ప్రచురించారు వీరి వద్ద చాలా రాగాలు చాలా కీర్తనలు నేర్చుకున్నాను తరువాతి వారు వల్లూరి జగన్నాథరావు నా సంగీత ప్రవాహాని నందనవనంలోకి మరళించిన మహానుభావుడు నా జానపద సంగీతగురువు నా సంగీత జీవితానికి క్రతమార్గం చూపిన ఆదర్శమూర్తి జానపద సంగీత పితామహుడు కర్ణాటక సంగీత కచేరీలు చేయకపోయినా వీరు పాడే కీర్తన్ల చిట్టడే విధానం ఎందరో విద్వాంసుల్ నేర్చుకుని అనుకరించారు అలసాని పెద్దన అల్లికి జిగిబిగి అన్నట్టు జగన్నాథరావుగారు ఏ పాట పాడినా అందులో వారు చెప్పిన సంగతులు క్లిష్టంగా పటుత్వంతో ఉండేవి ఆ గమకాలు పలకడం అందరికీ సాధ్యం కాదు పలికే గొంతుచేత బాగా పలికించేవారు అయితే ఆయనదొక స్పెషల్ బాణి అని చెప్పక తప్పదు జగన్నాథరావుగారి భార్య ఎప్పుడూ పోయింది ఒక రిటైర్డ్ కొడుకుండేవాడు వాడొక మ్యూజికల్ జీనియస్ ఎవ్వరూ నేర్పకుండానే బుల్బుల్ తరంగ్ జలతరంగిని శాక్సోఫోన్ ఫ్లూట్ క్లేరినట్ వాయిద్యాలు వాయించేవాడు జగన్నాథరావు గారి జానపదాల రికార్డింగ్కి ఆర్కెస్ట్రా అతనే అయితే పాపం ఏం ప్రయోజనం కర్ణుడు శాప వశాత్తు వేళకి అస్త్రాలు మర్చిపోయినట్లు ఈ అబ్బాయి అవసరం వచ్చినప్పుడు వాయించలేకపోయేవాడు కొన్ని గ్రామ్ఫోన్ రికార్డింగ్స్ శిష్యుడు అప్పలస్వామి పంబవాయిద్యం నా హార్మోనియం వాయిద్యాలతోటే మేనేజ్ చేశారు వల్లూరు జగన్నాథరావు గారితో పరిచయం కూడా చిత్రమైన సన్నివేశమే కాకినాడ టౌన్ హాల్లో హెల్త్ వీక్ సెలబ్రేషన్స్ జరిగాయి ఆ సందర్భంలో కర్ణాటక సంగీతంలో కాంపిటీషన్స్ పెట్టారు చిన్నపిల్లల బ్యాచ్లు నా చేత పోటీకి పెట్టించారు మా అమ్మ నా నిధి చాలా సుఖమా అనే కీర్తన బాగా ప్రాక్టీస్ చేయించింది ఆ రోజు ఉదయం నా పక్క ఇంట్లో ఉన్న దంటువ దంటువారింట్లో గ్రామ్ఫోన్ రికార్డులో బిడారం రాచప్ప పాడినా మగడొచ్చి పిలిచేడు పోయి ఒత్తురాస్వామి అనే జావళి నాకెంతో నచ్చింది తక్షణం నేర్చుకున్నాను ఆ రోజుల్లో నన్ను ఏకసంతాగ్రాహి అనేవారు ఆ రోజు సాయంత్రం టౌన్ హాల్లో జరిగిన పోటీలో ఈ పాట రాచప్పలాగా పాడాలని పెద్ద గొంతుతో అనగా ఫుల్ త్రోటెడ్ గొంతుతో పాడాను మా అమ్మ చెప్పినా వినకుండా అందరూ చప్పట్లు కొట్టారుగాని జడ్జీలు మాత్రం అమ్మాయే నీకు త్యాగరాయకీర్తం రాదా వస్తే పాడు అన్నారు అది వచ్చండి అని చెప్పి అప్పుడు నిది చాలా సుఖమా పాడి ప్రైజ్ సంపాదించుకున్నాను ఆ రోజు లో కూర్చున్న జగన్నాథరావు గారు మా నాన్నగారి దగ్గరకు వచ్చి నీ కూతురు పిట్టకొంచెం కూతఘనంలా ఉంది ఈ గొంతు జానపదాలు పాడడానికి సరిగ్గా నప్పుతుంది కొలంబియా గ్రామ్ఫోన్ కంపెనీ వారికి కొన్ని జానపద గేయాల రికార్డ్స్ ఇవ్వబోతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి నాతో తీసుకెళ్లి పాడిస్తాను అన్నారు మా అమ్మాయి ఎనిమిదేళ్ల చిన్నపిల్ల ఒక్కదాన్ని పంపలేం అన్నారు మా నాన్నగారు ఎలాగైతేనే మా నాన్నగారిని ఒప్పించి మా కుటుంబాన్ని అందరినీ మద్రాసుకు తీసుకెళ్లారు జగన్నాథరావు గారు ఆ ట్రిప్లో ఆరు రికార్డ్స్ ఇవ్వడం జరిగింది అందులో మూడు డ్యూయట్స్ అంటే జగన్నాథరావు గారు నేను పాడాను రెండు నా సోలోలు నాలుగు గ్రూప్ సాంగ్స్ వీటిలో నాకు పేరు తెచ్చినటువంటి పాట అయ్యో కొయ్యోడా అనేటువంటిది ఈ రికార్డు జరుగుతున్నప్పుడు ఓ సంగటం జరిగింది కిట్టమ్మ గోపాల బాల కొట్టమ్మ అనే భజన గ్రూప్ సాంగ్ రికార్డు చేస్తున్నప్పుడు పాట రికార్డు రెండు పక్కలకి సరిపోక కొంత టైం మిగిలిపోయింది కొలంబియా రికార్డింగ్ కంపెనీ యజమాని రామన్ గారు పేచీపెట్టారు టైం సరిపోకపోతే ఈ పాట తీసేసి మరొకటి పెట్టమని జగన్నాథరావు గారికి మంచి సమయస్ఫూర్తి ఉంది ఒక చరణం మర్చిపోయాని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అని చెప్తూ అప్పటికప్పుడు మూడు మూడు తొమ్మిది అయితే నాలుగు మూడు పన్నెండు ఏడు మూడు ఇరవై ఒకటి ఎనిమిది మూడు ఇరవై నాలుగు కుటమ్మ బాల కుటమ్మ అని ఆయనే వ్రాసి మా గ్రూప్ చేత పాడించి రికార్డింగ్ పూర్తి చేశారు మద్రాసు తిరిగి వచ్చాక ప్రతి శని ఆదివారాల్లో మా ఇంటికి వచ్చి ఎన్నో జానపద గేయాలు నేర్పడమే కాక జానపదుల యాస ఉచ్చారణ మొదలైనవి కూడా నేర్పారు ఇవే కాకుండా ఎన్నో క్లిష్టమైన శాస్త్రీయ గమకాలు సంగతులతో కూడుకున్న కీర్తనలు రాగమాలికలు నేర్పారు కళ్యాణిరాగంలో దేవీమీనాక్షి భైరవి రాగంలో జై జయ గోకుల బాలి కళ్యాణిరాగంలో నిత్య కళ్యాణి పున్నాగవరాళిలో కనకశైల విహారిణి లాంటి ఎన్నో కీర్తనలు నాచేత పాడించుకుని ఆనందించేవారు ఆ రోజుల్లో జగన్నాథరావు గారి జానపద గేయాలు కామిక్ పాటల్లాగా పరిగణింపబడేవి అప్పటికీ వాటికి సభార్హత లేదు అపలస్వామి అనేవాడికి హాస్యపు పాటలు నేర్పి కొంతకాలం కూడా కూడా తిప్పుకున్నారు ఈయనకి చెప్పుకోదగ్గ శిష్యులెవరూ లేరు నేను తప్ప నా పదమూడు ఏట జగన్నాథరావు గారు మరణించారు ఆయన పాటలకు వారసురాలని నేనయ్యాను అప్పటినుంచి ఆ ఉద్యమం నేనే చేపట్టాను ఎన్నో జానపద గేయాలు సేకరించాను పంతొమ్మిదొందల ముప్పై మూడులో సభల్లోనూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆల్ ఇండియా రేడియోలోనూ జానపద సంగీతాన్ని ప్రవేశపెట్టి పాడిన ప్రథమ వ్యక్తినయ్యాను సభల్లో పాడి సభార్హత సంపాదించినదాన్ని అయ్యాను మా గురువుగారి ఆశీస్సులవల్ల నా జానపద గేయాల కలెక్షన్ ఏడు పుస్తకాలుగా కన్నాటక సంగీత నొటేషన్తో ప్రచురించాను జానపద గేయాల్ని కూడా బాగా పాడుకోవచ్చని నేర్పిన వారు నా గురువుగారు వల్లూరి జగన్నాథరావు గారు బాగా పాడటం తప్పులేదు బాగా పాడలేకపోవడమో కూడా చెప్పలేము ఇప్పుడు జానపద సంగీతం దేశవ్యాప్తి చెందింది ఎందరూ పాడుతున్నారు ఒకే జానపద గేయాన్ని పది మందికి నేర్పి పాడిస్తే అది రక్తి కట్టించి పాడినవారిదే మెప్పు ఏ పాటైనా పాటలో కంటే ఉంటుంది కావస్తే ఈ విషయాన్ని బాలమురళీకృష్ణ గారిని అడగండి కొచ్చమ్మాళ్ళు నా చిన్నప్పుడు వీరి కర్ణాటక సంగీత కచేరీలు చాలా ప్రసిద్ధి ఈమె పాలఘాట అయ్యర్లు ఈమె గాత్రం వేగం అక్తార్ గొంతులాగా ఉండేది అప్పటి కాలపు ఆడవాళ్లలో అరుదైన గొంతు ఏ పాట పాడినా మనస్సుకు హత్తుకుపోయేది మనిషి కూడా చాలా అందమైంది ఎక్కువ పొడుగు లేకపోయినా మేలి మి బంగారు ఛాయతో కొట్టొచ్చినట్లుండేది ఈమెతో పరిచయం కూడా చిత్రమైన సంఘటనే వల్లూరు జగన్నాథరావు గారితో కలిసి అయ్యో కొయ్యోడా మరికొన్ని జానపద గేయాలు గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఇవ్వడానికి చిన్నపట్నం వెళ్ళాం మొదట కొన్నాళ్ళు అడయార్ థిసాఫికల్ సొసైటీ ఆవరణలో ఉన్న రాజమ్మ గారింట్లో బస్సు చేసి తర్వాత కొలంబియా గ్రామ్ఫోన్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన మౌంట్ రోడ్లో అప్పటి వెల్లింగ్టన్ టాకీస్కి ఎదురుగా బిల్డింగ్లోకి మారాము రికార్డింగ్కి వచ్చిన ఆర్టిస్టులందరికీ అక్కడే బస అక్కడ కలిసాం కొచ్చమ్మాళ్ళు గారిని ఆమెకు మృదంగం వాయించే దొరస దొరస్వామి అయ్యరు గారిని ఇద్దరిని కూడా వీరే కాక కన్నడ ఆర్టిస్టులు నాగేంద్రరావు గారు కమల సుబ్బయ్య నాయుడు లక్ష్మి తెలుగు ఆర్టిస్టు కపిలవాయి రఘునాథ శాస్త్రి గారు కొచ్చర్లకోట రగ్గారావు గారు చిరుతలు వాయించే శాస్త్రి గారిని కూడా కలిసాం అందరి వెళ్ళవకి చిన్న వయసు ఉన్న ఆర్టిస్టుని కనుక అందరికీ నన్ను చూస్తే గరామ్మే కొచ్చమ్మళ్ళు గారిది మా పక్క గది నన్ను పిలిచి కబుర్లు చెప్పేది కొంచెం తెలుగు మాట్లాడేది ఏది ఆ అయ్యో కొయ్యోడా అను అని నా చేత ఆ పాట పాడించింది తను పాడడానికి ప్రయత్నించి అబే నీలాగా అనలేకుండా ఉన్నాను అనేది నవ్వుతూ దొరస్వామి అయ్యర్ ఎప్పుడు చూసినా పచ్చి ఒక్క అడకత్తెరతో కత్తిరిస్తూ పచ్చి లవంగాలు యాలక్కాయలతో కుంభకోణం వెత్తలు వేసుకుంటూ నములుతూ చిత్రంగా మాట్లాడేవారు నాగేంద్రరావు గారు వాళ్ల రూమ్కి పిలిచి నా చేత పాడించి ఆయన రెండు హిందీ పాటలు రామ్ లేలేకే బరియో మోరీ రామ్ రామ్ మోరీ కైసే కటే గిరీ అరే సయ్యా నేర్పించారు నన్ను హిందుస్థానీ సంగీతం నేర్చుకోమని నా గొంతు గజల్స్కి బాగుంటుందని అనేవారు కాపిలవాయి రామనాథ శాస్త్రి గారు నీ గొంతు నా గొంతు మరెవ్వరికీ లేదు మనవి స్పెషల్ గాత్రాలు అనేవారు నా జానపద గేయం రికార్డింగ్ చేస్తున్నప్పుడు చిరుతల శాస్త్రి గారు తను వాయిస్తానని కోరుకుని రికార్డింగ్కి చి వాయించారు పాటలంటే చెవి నేను కొచ్చెమ్మళ్ళ గారితో కూడా తిరిగేదాన్ని ఆవిడ మూడు తమిళ పాటలు అంటే నమక్కిన్ యమన్ భయమేదుం ఇట్లై నటరాజన్ ఇరుక్కుంపోదు ఇంకోటి ధీర వీర సింగారదేహ వయ్యార సేయమున్ వావాతి చెందూర మూడవది హరిహర భవభవ శరణం మమ కన్నడంలో ఒక్క పురందరదాస్ కీర్తన కలియుగ దళి హరినామన నేనెదరో అనేటువంటి పాటను నేర్పించారు ఆ రోజుల్లో కార్పొరేషన్ వారు రేడియో నడిపించేవారు సెంట్రల్ స్టేషన్ దగ్గరున్న రిప్పన్ బిల్డింగ్లో నడిచేది రేడియో అందులో కొచ్చెమ్మలు లైవ్ ప్రోగ్రాం పాడారు ఆ రోజు ఆమెతో నన్ను తీసుకెళ్లారు తర్వాత మా నాన్నగారు ఆమెను కాకినాడు కూడా పిలిపించి సరస్వతి గానసభలో మళ్ళీ ఇంకా కొన్ని ఓళ్లల్లోనూ పిఠాపూరు ఆస్థానంలోనూ ఆమె పాట కచేరి ఏర్పాటు చేశారు అన్ని ఓళ్లకి వెంట నేను వెళ్లాను మామయ్య స్నేహితులందరూ ఆమె పాట వింటూ పరవశించేవారు ఆవిడ మా ఇంట్లోనే బస్ చేశారు మాకు ఉత్తరాలు కూడా వ్రాసేవారు కొన్నాళ్ళ తర్వాత ఆమె ఎవరో ఆప్తులు పోయినట్టనిపించి బాధపడ్డాను అరయ్యకుడి రామానుజం అయ్యంగారు అలనాటి మేటి గాయకుల్లో వీరొకరు నిండైన గాత్రం వీరిది వీరి పాటలో విశిష్టత ఉంది పలుకు స్వచ్ఛంగా ఉండేది ఈయన గొంతులో గమకం కూడా చిత్రంగా పలికేది జున్ను ముక్కలు విరిగినట్లుగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కాకినాడ సరస్వతి గానసభలో పాడడానికి వచ్చేవారు రామానుజంగా అరిగి కచేరీ మొదటి నుండి చివరి వరకు రక్తిగా ఉండేది హాలులో స్థలం కూడా ఉండేది కాదు జనం కిటకిటలాడిపోయేవారు వీరి రాగం తానం పల్లవి హైలైట్ చాలా స్పెషల్గా ఉండేది సమఉజ్జీలైన వయలిన్ మృదంగ వాద్యకారులు పక్క వాద్యాలమర్చేవారు ఈ ముగ్గురు ఒకరికొకరు తీసిపోకుండా పోటీ పడిన రాగం తానం పల్లవి మహా సరదాగా వీనులు విందుగా పసందుగా ఉండేది ఇది అయ్యేటప్పటికీ ముగ్గురి జుట్టుముడులు ఊడిపోయాయి శ్రోతల చప్పట్లు చొరుస్తూ ఉంటే వీరు ముగ్గురు వారి జుట్టుముడి వేసుకునేవారు సరస్వతి గానసభలో పాడడానికి వచ్చిన గాయకుల్ని మా ఇంటికి భోజనానికి పిలవడం మా నాన్నగారికి పరిపాటే ఆ రోజు రామానుజయం గారికి వారి బృందానికి మా ఇంట్లో విందు భోజనాలు అయ్యాక యథాప్రకారం నా చేత ఒక పాట పాడించారు నాకు పదో పదకొండో ఏళ్ళుంటాయి అదేమిటో పెద్దల ముందు పాడడానికి కూడా జంకేదాన్ని కాను నా పాట విన్నాక నన్ను ఆశీర్వదించి నా దగ్గర ఈ పాట నేర్చుకో అని జంగారాగంలో దశరథసుత సురగణనుత దశీశ ఖ్యాత రామా అనే పాట నేర్పించారు ఆయన నేర్పే గమకాల్ని తూచా తప్పకుండా నేను పలుకుతుంటే సంతోషించి ఇంకా గమకయుక్తంగా నేర్పించి నేను బాగా అనుకరించినందుకు మెచ్చుకుని ఆశీర్వదించారు ఇటువంటి పెద్దల ఆశీస్సులు నా భావికి పునాదులయ్యాయి తరువాత వ్యక్తి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వీరి కుటుంబంతో మాకు డెబ్బై ఐదేళ్ల స్నేహం అత్యంత ఆప్తులు నాయుడు గారు వారి అన్నగారు అన్నగారి కుమారులు ద్వారం నరసింహరావు గారు ప్రతి సంవత్సరం సరస్వతి గాన సభలో పాల్గొనడానికి వచ్చేవారు తరచూ నరసింహారావు నరసింహరావు గారు వయలిన్ మీద నాయుడు గారికి పక్క వాయిద్యం వాయించేవారు నాయుడు గారి వయలిన్ కచేరీని వినాలి కానీ వర్ణించడం కష్టం ఆయనది ఇంపైన వాయిద్యం ప్రతి బిట్ తీర్చిదిద్దినట్టుగా ఉండేది కచేరీ రక్ నా చిన్నతనంలో నాయుడు గారి వయలిన్ కచేరీని వింటున్నప్పుడు ఏమనిపించేదంటే వారి కమాను ముందు వినయంగా సున్నితంగా అతిమార్ధవంగా వాయిద్యం మొదలుపెట్టి తర్వాత యాక్స్టీస్కి వెళ్ళి శ్రోతలను పరోశింపజేసేది ఆ మహత్వ ఖమాన్లో ఉందో పరికించే వారి వేళలో ఉందో అనిపించేది ఆ రోజుల్లో ఆంధ్రాలో కొన్ని చోట్ల నాయుడు గారి వయలిన్ కచేరీతో పాటు లలిత సంగీత కచేరీ కూడా ఒకే స్టేజ్ మీద ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వారు మహానుభావులు వారి ముందు నేనెంతటిదాన్ని అయినా ఎందుకు రాస్తున్నానంటే నా ఫీల్డ్లో నేను టాప్ సింగర్నే ఆ రోజుల్లో నాకుండే పాపులారిటీ ఏమీ తక్కువ లేదు పెద్దలు వారి కచేరీతో నాది కలిపి పెట్టడం వల్ల నా గౌరవం ఇంకా పెరిగింది ద్వారం వారి కుటుంబంతో మాకు చాలా సాన్నిహిత్యం నాయుడు గారి అబ్బాయిలు భావన్నారాయణ సత్యనారాయణ బాబు మంగతాయారు పాప వీరంతా నాకు అత్యంత ఆప్తులు నా పిల్లల ఐదుగురు పుట్టేముందు ముందు నాయుడు గారి భార్య చేతి వంట ముఖ్యంగా వంకాయ కూర తినకుండా పురిటికి వెళ్లలేదు ఒక సంఘటన నేను మర్చిపోలేను వెంకటస్వామి నాయుడు గారి షష్ఠి పూర్తి వైభవోపేతంగా జరిపారు మద్రాసులో ఆ సందర్భంలో మామయ్య కృష్ణశాస్త్రి నాయు నాయుడు గారి మీద వ్రాసిన నీ ఆశీస్సును రాసి చల్లుమా ఓ సరస్వతి కళాధిదేవత మా ద్వారముపై పాటను పాడే అదృష్టం నాకు కలిగింది సభానంతరం నాయుడు గారు మేము అందరం ఒకే కారులో ఎక్కాం ఆ సందర్భంలో నాయుడు గారి చెయ్యి కారు తలుపులో పడినలిగితే నేను భయపడిపోయి ఫెయింట్ అయ్యాను ఆ పవిత్రమైన చేతికి ఏమైందో అని భయపడి భగవంతుని దయవల్ల ఏమీ జరగలేదు ద్వారం వెంకటస్వామి గారి వైలిన్ విన్న ప్రతివాడు నేను వ్రాసిన దానిలో లేసమంత కూడా అతిశయోక్తి లేదని ఒప్పుకుంటారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వయలిన్ విద్వాంసులు ఎహూడి మెన్హిన్ అంతటి వారు కూడా ద్వారం వెంకటస్వామి నాయుడి గారి వయలిన్ వాయిద్యాన్ని ఎంతగోనూ మెచ్చుకున్నారని చెప్పుకుంటారు ఇక తరువాత వారు డీకే పట్టమ్మాళ్ళు ఈ గాయని మహాపండితురాలు శాస్త్రీయ సంగీతంలో ప్యూరిటీ ఆఫ్ స్టైల్ ని కాపాడుతూ పాడిన వ్యక్తి కొంతకాలం ఆమె తమ్ముడు డీకే జయరామన్ గారు ఆమెతో కూడా పాడుతుండేవారు మా ఊరి సరస్వతి గాన సభలో నేను మొదటి కచేరీ విన్నప్పుడు అక్కాతమ్ముడు కలిసి పాడారు తర్వాత ఆమె ఒక్కరే పాడిన కచేరీలు విన్నాను జయరామన్ గారు కూడా సోలో కచేరీలు చేసేవారు పట్టమ్మాగారు మనిషిలోనూ పాటలోనూ కూడా హుందాతనం ఉండేది మంచి పటుత్వమైన పాట మొదటి నుండి చివరి వరకు కచేరీ నిండుగా సాగేది పట్టమ్మాళ్ గారితో నా మొదటి పరిచయం మద్రాసులో జరిగింది కొయ్యోడు పదం మొదలగు పాటల మొదటి రికార్డింగ్ అయినాక రెండోసారి సోలో పాటలు బుంగ పాట సవరాల పాట రికార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కలిశాను పట్టమ్మాళ్ గారిని జయరావు గారిని ఇద్దరిని కూడా వారిద్దరూ కూడా రికార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు నన్ను పలకరించి మాట్లాడేవారు నీ గాత్రం బాగుంది కన్నాట సంగీతం కూడా నేర్చుకో అన్నారు నేన అప్పుడే నేర్చుకుంటానని నేర్చుకుంటున్నానని తెలియకపోవడం వల్ల ఆ తర్వాత మేము మద్రాసు మకా మార్చాక ఎన్నిసార్లు పట్టమ్మగా పట్టమ్మాళ్ళగారి కచేరీకి వెళ్లడం వారిని కలవడం జరిగింది పెళ్లి పాటలు పుస్తకం నేను కర్ణాటక సంగీత నోటేషన్తో వ్రాసి ప్రచురించినప్పుడు పట్టమ్మాళ్ళు గారిని ప్రశంసా వాక్యాలు వ్రాయమని కోరాను ఆమె ఓర్పుతో ఒక గంట నా పుస్తకంలోని పాటలను పాడించుకుని నోట్ చేసుకుని చక్కగా తెలుగులో వ్రాసిచ్చారు తెలుగు మాస్టర్ని పెట్టి తెలుగు నేర్చుకున్నానని త్యాగరాయ కీర్తనలు పాడడానికి భాష అర్థం చేసుకోవాలని అన్నారు ఆమె వ్రాసిన ప్రశంస వాక్యాలే నేను వ్రాసిన స్త్రీల పాటలు ఐదు వాల్యూమ్స్కి వేసుకున్నాను పంతొమ్మిది వందల మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో నేను ది ఇంటర్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్ అనే సబ్జెక్టు మీద లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన రోజున పట్టమ్మాల్ ప్రిసైడ్ చేయడమే కాకుండా నా పుస్తకం పెళ్లి పాటలు ఆమే ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఒక కచేరీలో కలిశాను ఇద్దరు మనుషుల సహాయంతో నడుస్తున్న ఈ గొప్ప గాయాన్ని చూస్తే జాలేసింది వెళ్ళి కాళ్లకు నమస్కారం పెట్టాను ఇటీవల మద్రాసు వెళ్ళినప్పుడు వారి దర్శనం చేసుకుని వచ్చాను ఇక తర్వాతి వారు హరి గారు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రముఖ వాగ్గాయకారుడు వయలిన్ విద్వాంసులు హరినాగభూషణం గారు పద్దెనిమిది ఎనభై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై తేదీన మచిలీపట్నంలో జన్మించారు తండ్రి నరసింహ శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు హరి నాగభూషణం చిన్న వయసులోనే సంగీతంతో ఆసక్తి కనబరిచి తండ్రి గారి వద్దనే సంగీతాభ్యాసం ప్రారంభించి గొప్ప వయలిన్ వాద్యకారుడిగా యకులుగా పేరొందారు పదమూడు సంవత్సరాల వయసులోనే మలయమారుతం రీతి గౌడ ఆనంద భైరవి రాగాల్లో తాన వర్ణాలను రచించి సంగీతంలో సకల పాండిత్యాన్ని అధ్యయనం చేసి పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు పంతొమ్మిది వందల పదకొండులో సమాజం అనే సంగీత సంస్థను నెలకొల్పి ప్రతి ఏటా త్యాగరాజ వర్ధంతి ఉత్సవాలను నిర్వహించి ఎందరో ప్రముఖ గాయకుల్ని ఆహ్వానించి సంగీత కచేరీలు జరిపించేవారు పంతొమ్మిది బరోడా నగరంలో నాటి ఆచంట సంస్థానధీసులు నిర్వహించిన సంగీత పరిషత్ సమావేశంలో పాల్గొనడమే కాకుండా కర్ణాటక సంగీత కచేరీ చేసి పలువురి ప్రశంసలు అందుకుని గాయకరత్నా బిరుద్దుతో రాజసన్మానం సత్కారాలు అందుకున్నారు తర్వాత హరి నాగభూషణం తన సంగీత యాత్రను దక్షిణ దేశం వైపు మరణించారు దక్షిణ భారతదేశంలోని మైసూరు కుంభకోణం తంజావూరు తిరువయ్యార్ మద్రాసు లాంటి కళాక్షేత్రాలలో కచేరీలు చేసి సన్మానాలు పొందారు ఆ రోజుల్లో సంగీత ప్రపంచంలో దిట్టలైన టైగర్ వరదాసారి హరినాగభూషణం గారిని గొప్ప సంగీతకారుడుగా ప్రశంసించారు గాయకుడు వయలిన్ విద్వాంసుడు వాగ్గేయకారుడు అయిన నాగభూషణం గారు రచయితగా కూడా పేరు పొందారు వీరు యాభై కృతులను రచించారు వీరి కృతుల్లో ఒక ప్రత్యేకమైన సంగీత బాణి వినిపిస్తుంది సాహిత్య బాణి కనిపిస్తుంది వీరి రచనలో త్యాగరాజ చరిత్ర శంకరాచార్య చరిత్ర శ్రీరామ ముఖ్యమైనవి అమృతవర్షిణి మాధవ వంటి అపురూప రాగాలలో రెండు కృతులను కూడా వ్రాసారు సంస్కృత పండితులైన నాగభూషణం గారు సంస్కృతంలో కూడా కొన్ని రచనలు చేశారు వీరు ఆంగ్ల భాషలో కూడా పట్టుభద్రులే ఆ రోజుల్లో మరొక గొప్ప వైలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వీరి కచేరీ హరి కచేరీలకు ఇరువురి కచేరీలకు కూడా జనం ఇరగబడి వచ్చేవారు ఆశ్చర్యమేమిటంటే వీరిద్దరూ కలిసి కచేరీ చేసిన సందర్భం ఎప్పుడూ రాలేదు ఒక రసికుడైన శ్రోత నాగభూషణం గారిని అడిగాట మీరు ద్వారం వెంకటస్వామి నాయుడి తో కలిసి కచేరీ చేసే సందర్భం వస్తే ఏమవుతుంది అని దానికి హరినాగభూషణం మేమిద్దరం కలిసి సభ చేస్తే ఏమవుతుంది హరిద్వారం అవుతుంది అన్నారట హరి నాగభూషణం ఏట సువర్ణ ఘంటా కంకణం అందుకుని సన్మానింపబడ్డారు ఇరవై ఏట మైసూరు రాజా వారి ఆస్థానంలో వాగ్గేయకార రత్న బిరుదాంకితులైనారు మీరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మరణించారు వీరికి నలుగురు కుమార్లు హనుమత్ శాస్త్రి అచ్యుతరామ శాస్త్రి రామకృష్ణ శాస్త్రి శంకర శాస్త్రి ఆంధ్ర యూనివర్సిటీలో మొదటి మ్యూజిక్ స్టూడెంట్ని నేను మొదటి ఎగ్జామినర్ హరి నాగభూషణ గారు నీకు నూటికి నూరు మార్కులు తీసుకునే అర్హత ఉంది అయితే ఎగ్జామినర్గా నేను అలా చేస్తే బాగుండదు అందుకే తొంభై మార్కులు ఇచ్చాను ైకొస్తావు అన్నారు సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషా పండితుడు రచయిత వాగ్గేయకారుడు జగాత్ర కచేరీలు చేసిన వారు గొప్ప వయలిన్ విద్వాంసులు అయిన హరి గారిని గురించి తరం వారికి తెలియకపోవడం వల్ల ఆయన చరిత్ర కందని వాగ్గేయకారుడైన వారు హరి అచ్యుతరామశాస్త్రి గారు వీరు సంగీత విద్వాన్ వాగ్గేయకార రత్న హరినాగభూషణం గారి కుమారులు సంగీత కుటుంబంలో జన్మించిన వీరికి ఆ విద్య అబ్బడం అబురం కాదు గొప్ప సంగీత విద్వాంసులైన తండ్రి గారి వద్దే సంగీత విద్యను అభ్యసించి తన ఏడవ ఏట వయోలిన్ వాయిస్తూ గాత్ర చేశారు కొన్ని సంవత్సరాలు వారి అన్నగారు హనుమత్ శాస్త్రితో కలిసి కచేరీలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై ప్రాంతాల్లో సినిమా ప్రభావం చాలామంది సంగీతజ్ఞుల మీద ప్రసరించింది ఈమని శంకర శాస్త్రి జెమినీ స్టూడియోస్లో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు అలాగే వీణ చిట్టిబాబు మ్యాండలిన్ శ్రీనివాసన్ సితార్ జనార్దన్ లాంటి మేధావులు సినిమా సంగీతాభివృద్ధికి సహకరించారు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల అచ్యుతరామశాస్త్రి గారు కూడా ఫిలిం ఆర్కెస్ట్రాలో వైలినిస్టుగా చేరి అలనాటి పేరెక్కిన సంగీత దర్శకులు చిత్తూరు నాగయ్య అద్దేపల్లి రామారావు పెండ్యాల నాగేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు కేవీ మహాదేవన్ టీవీ చలపతిరావు ఆదినారాయణరావు టీవీ రాజుగార్ల వద్ద పనిచేశారు కొంతకాలం బాలమురడి కృష్ణ గారి సంతానం మొదలుగు వారికి సహకార వాయిద్యం కూడా వాయించారు అచ్యుత్ రామ శాస్త్రి గారు శాస్త్రీయ సంగీతమే కాకుండా లలిత సంగీతంలో కూడా ప్రవీణ్లు కొన్ని నా లలిత సంగీత కచేరీలకు శాస్త్రి వైలిన్ వాయించారు బంగారు పాప పిక్చర్లో నేను మ్యూజిక్ చేసిన పాటల రికార్డింగ్ కూడా వీరు వాయించారు నేను మ్యూజిక్ చేసిన పాటల గురించి చెప్పగల సాక్షులు శాస్త్రి గారు పి రామశాస్త్రి గారి ప్రత్యేకత ఏమిటంటే వారు వైలిన్ వాయిస్తూ పాడి కచేరీలు కూడా చేయగలరు దీనిని వాయిస్ సోలో వయలిన్ అంటారు ఈ విద్య వీరికి తంటిగారి గారి వద్ద నుంచే అబ్బింది కుమరేష్ గణేష్ లాంటి ఒకరిద్దరు తప్ప జంత్రగాత్రాలు కచేరీలు చేసేవారు అరుదుగా ఉండేవారు అచ్యుతరామశాస్త్రి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత తండ్రి వద్ద అభ్యసించారు తరువాత పంతొమ్మిది స్వామి చిన్మయానంద శిష్యులైన శ్రీ పరమార్థానంద స్వామీజీ వారి వద్ద కొన్నాళ్లు నేర్చుకున్నారు వీరు రాను రాను ఆధ్యాత్మిక విషయంలో నిమగ్నులై దైవ సంబంధమైన పూజా విధానాలను సుప్రభాతం దండకాలు మొదలైన వాటిని క్యాసెట్ రూపంగా పొందుపరిచారు ఇది చాలా ఉన్నతమైన పని ఇది యావదాంధ్రులకే కాక అందరికీ ఉపయోగకరమైన విధానం వీరి క్యాసెట్లు సంగీతపరంగా కూడా బాగుండడమే కాక భాష ఉచ్చారణ స్పష్టత విసిద్ధమవుతుంది అందుచేత క్యాసెట్లు ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రచారం పొందాయి అందులో వీరే సంగీతం కూర్చిపాడిన ఆదిత్య హృదయం శ్యామల దండకం శ్రీనివాస గద్యం గద్యత్రయం మహిషాసురవర్ధిని స్తోత్రం ఆంజనేయ దండకం మొదలైనటువంటివి ముఖ్యమైనవి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఆ రోజుల్లో ప్రసిద్ధికి ఎక్కిన సంగీత విద్వాంసుల్లో వీరొకరు వీరు తలపాగా కోటు ఆ కోటుపై మెడల్స్ తగిలించుకుని వేదిక మీద టీవీగా కూర్చొని పాడేవారు అప్పటి రోజుల్లో ఉత్తరాది గాయకులు కొందరు మాత్రమే వేషంలాగా తలపాగా చుట్టుకుని పాడేవారు ఆంధ్రులలో రామకృష్ణయ్య పంతులు అలాగా అట్టహాసంగా వేషంలాగా తయారై వచ్చి కచేరీ చేసేవారు వీరికి చాలా మంది శిష్యులుండేవారు వారిలో ముఖ్యుడు మంగళంపల్లి బాలమురళీ గారు నా ఇంటర్మీడియట్ సంగీత పరీక్ష ఎగ్జామినర్గా వచ్చారు వీరు మొదట ఆయన రాగం పాడి దానికి స్వరం చెప్పగలిగాను నేను చెప్పమన్నారు నేను చెప్పగలిగాను తరువాత రఘువరా నన్ను కీర్తన పాడమన్నారు నేను కామవర్ధిని రాగంలో నేర్చుకున్న ఆ కీర్తన పాడాను అదే కీర్తనని శుభవంతు వరాళి రాగంలోకి మార్చి పాడమని ఆదేశించారు రామకృష్ణయ్య పంతులు గాంధారాన్ని కోమల గాంధారం చేసి మార్చి పాడి వారి మన్నలను పొందాను వీరు కూడా హరినాగ హరినాగభూషణం గారిలాగే నాకు నూటికి నూరు మార్కులు ఇస్తూ అన్నారు ఇలాగ నూటికి నూరు మార్కులు ఇవ్వడం ఎగ్జామినర్కి సబబు కాదు కానీ నువ్వు బాగా పాడి అర్హత సంపాదించగలిగావు కనుక ఇవ్వల ఇవ్వక తప్పలేదు అన్నారు వారి కాళ్లకు మొక్కి ఆశీర్వసులం తీసుకున్నాను వీరితో నా పరిచయం ఇంతే వీరి కచేరీలకు మాత్రం చాలా సార్లు వెళ్ళాను తరువాత వారు ముక్త బృంద వీరు వీణ ధనమ్మ గారి చెల్లెలు పిల్లలు ఈ జంట క్షేత్రయ పద ఈ జంట క్షేత్రయ పదాలు పాడడంలో దిట్టలు పదాలు అనగానే వీరి ముందు చెప్పుకుంటారు ఆ రోజుల్లో కర్ణాటక సంగీతం పాడే గాయకులు ముఖ్యంగా స్త్రీలు ఆ రోజుల్లో కొంచెం తక్కువ శృతిలో ఆ రోజుల్లో కర్ణాటక సంగీతం పాడే గాయకులు ముఖ్యంగా స్త్రీలు కొంచెం తక్కువ శృతిలో పాడుతుండేవారు ఎన్సి వసంత కోకిలం ఎంఎల్ వసంతకుమారి కొంచెం శృతి పెంచారు ముక్త బృంద మంచి హైపిచ్లో పాడేవారు పదాలు పాడడంలో ఒక ప్రత్యేక స్టైల్ సృష్టించారు వీరు పంతొమ్మిది వందల నలభై ఒకటి సోదరులు విజయకృష్ణ గారు నేను మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో కలిసి పనిచేశాం ముక్త బృంద కచేరీలెన్నింటికో నేను హాజరైనప్పటికీ వీరితో ఎక్కువ పరిచయం మా రత్నపాప పుట్టినప్పుడు మద్రాసు టీ నగర్లో క్రేసంట పార్క్ స్ట్రీట్లో ప్రక్కపక్క నెండల్లో ఉండేవారు మా రత్నపాప నామకరణం రోజున పాడి ఆశీర్వదించిన పెద్దల్లో వీరిద్దరూ కూడా ఉన్నారు ప్రతి సంవత్సరం ముక్తా బృందా ఇంట్లో దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెట్టి అందరినీ పిలిచేవారు ఓ ఏడు నేను నా చెల్లెలు సీత బొమ్మల కొలువుకు వెళ్లినప్పుడు సరస్వతి మీద ఏదైనా పాట పాడమని కోరారు నాకు చటుక్కున ఏ పాట జ్ఞాప్తికి రాలేదు అదే కర్ణుడికి వేళకస్త్రాలు స్ఫూరించినట్లుగా ముక్తా బృందా గార్లకు తెలుగు రాదని భావిస్తూ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి షష్ఠి పూర్తికి మామయ్య కృష్ణశాస్త్రి వాసిన నీ యాసిస్సు మరాసి చల్లుమా ఓ సరస్వతి కళాధిదేవత మా ద్వారంపై అనే పాట పాడాను ముక్త బృందాగారులు తెలుగు క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరని అంతవరకు నాకు తెలీదు ఈ పాట ద్వారంపై ద్వారం వారిపై వ్రాసిన పాట అనుకుంటాను అన్నారు ముక్తగారు నేను కృష్ణశాస్త్రి మేనగోడల్ని సమయస్ఫూర్తి కలదాన్ని కనుక చక్కగా ఈ పాటకు ద్వంద్వార్థాలు తీసుకోవచ్చు ఒకటి సరస్వతి దేవిని ద్వారం వారిని ఆశీర్వదించమని రెండవది మా ద్వారం అనగా మా ఇల్లు మా ఇంటిపైనా కూడా నీ ఆశీస్సులు చలమని అర్థం అంటూ సమర్థించాను ముక్త గారికి నా మీదెంతో అభిమానం కర్ణాటక సంగీత నొటీషన్తో నేను ప్రచురించిన స్త్రీల పాటలో ఐదు పుస్తకాలకు ప్రశంసా వాక్యాలు రాశారు ఎన్సి వసంత కోకిలం తరువాతి వారు నేనెరిగిన మధురాతి మధురమైన గాత్రాల్లో ఈమెది మొదటిది రెండవ మధుర గాత్రం ప్రసిద్ధికిక్కిన హిందుస్థానీ సంగీత గాయక గాయకురాలైన పర్వీన్ సుల్తానా గారిది నేను వసంత కోకిలంతో అనేదాన్ని నీ తల్లిదండ్రులు నీకు చిన్నతనంలోనే తేనె మావిచిగుళ్ళు అతిమధురం వెన్న కలిపి నూరి ఉగ్గుపాలలో రంగరించి పెట్టి అందుకే నీకు కోయిలు గొంతు అబ్బింది సార్థక రామదేవిరాలు అని అని వసంత కోకిలం నాకు అత్యంత సన్నిహితురాలైన స్నేహితురాలు ఆమె మనస్సు కూడా ఆమె గొంతులాగానే వెన్న వంటిది ఎల్దామ్స్ రోడ్లో ఉన్న ఆమె ఇంటికి తరచూ వెళ్లేదాన్ని ఎన్నో విషయాలు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం నా పెళ్లి ఏర్పాటుకు తోడ్పడిన వారిలో వసంత కోకిలం భర్త సాచిగారొకరు పంతొమ్మిది వందల నలభై అనుకుంటాను వసంత కోకిలం రెండు తెలుగు జాతీయ గీతాలు గ్రామ్ఫోన్ రికార్డు చేయదలిచింది నన్ను సంగీతం కూర్చమని అడిగింది మామయ్య కృష్ణశాస్త్రి వ్రాసిన కోటి చేతులు చాపి కాటకమ్మే తిరుగునేటి భారత భూమిలో రెండవది ఆ దిశాంతము తాకి ఈ దిశాంతముతోకి అది ఆది శక్తి నీ కపాల అనేటువంటి రెండు పాటలు ఎన్నుకొని వసంత కోకిలాన్ని మనసులో పెట్టుకొని ఆమెకు అనుగుణమైన సంగీతాన్ని కూర్చాను ఆమె ఈ పాటలు ఎంతో శ్రావ్యంగా తెలుగు ఉచ్చారణ చెడపకుండా భావయుక్తంగా పాడేది వసంత కోకిలం కొన్ని తమిళ పిక్చర్లలో నటించింది కూడా ఆమె సంగీత జీవితం మంచి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు చిన్న వయసులోనే మరణానికి గురైంది జాతీయ గీతాలు రికార్డింగ్ జరగడానికి ముందే అలా జరిగిపోయింది అటువంటి గాయని చేత పాటలు రికార్డింగ్ చేయించుకోలేకపోవడం నా దురదృష్టం కూడాను వసంత కోకిలం కోసం నేను సంగీతం కూర్చిన రెండు పాటలు ఆమెలాగా ఎవరూ పాడలేరేమో అని నేను ఎవరికీ నేర్పలేదు నేను కూడా పాడలేదు కర్ణాటక సంగీత నొటేషన్తో నేను ప్రచురించిన భావగీతాల పుస్తకంలో మాత్రం ఉన్నాయని జ్ఞాపకం